स्वर्ग स्वर्गवासू प्राथम सचरक यभ्यर वारी अल्लाड़ सूर्य झुमर स्वर्गवास स्वयं स्वर्गम इलांट सौकर्ये वारो اللہ یا کتج دینا پرستیتارا سورگلو پر ترین سنچری اوکا یہ ساڑھے فنیر सत्कारिया चे वारी लभ प्रतिफलम इंत उत्तम इंका महाशिवरा स्वर्गवास अल्लाहवे लभिस्ट अग्रहाल वालू वाट लोक सवयंग वो अद्ते अ दाखी माट की वारी नोट अल्लाह पवित्रता अल्लाह स्तोत्र प्रशंसलूलतुनेंटाई स्वर्गम सुबहन अल्ला अलहमदिल्ला अटंटूम इधर आराधना परंग लेदा वार मोपबड़न एदेना और भारम्मा कावल इहलोक उकम अ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 ఎలాంటి హృదా కార్యకలాపాలు ఎలాంటి పాప కార్యాలు ఎలాంటి పాప విషయాలు వినడానికి ఏ అవకాశము ఉండదు వల్మల ఇక తుదు బాబ్ సలాముఖు బీమా సోవర్థుం ఫి అమ్మాకు బైవదూతలు వారి ముందు వివిధ ద్వారాల గుండా ప్రవేశిస్తూ ఉంటారు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 అక్కడ వారికి స్వర్గ కన్యల ద్వారా మరియు దైవదూతల ద్వారా ఇంకా స్వర్గపు మంచి మంచి పద్యాలు గానాలు ఏవైతే ఉంటాయో అవి విని వాటి యొక్క మాధుర్యం వాటి యొక్క ఆనందకరమైన విషయాల నుండి లాభం పొందే అవకాశం వారు కోల్పోతారు అందుకు यह विषय में भयपड़ी मरी तात्कालिक इहलोक नशिचोनी लाभाल चूसको वाट रुचि पंदे उद्देश्य तो परलोक स्वर्ग लाश्वत अनुग्रहाल मन को स्वर्ग स्वर्गवास स्वर्ग कन्दे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 ఎంతో చలువ లభిస్తుంది ఈ విధంగా మహాశివులారా ప్రళయ దినాన స్వయంగా వాసులు స్వర్గంలో అల్లాను స్థుతిస్తూ అల్లాను పొగడుతూ అల్లా పవిత్రతను కొనియాడుతూ అల్లా గొప్పతనాన్ని చాటుతూ ఉంటారు అయితే అల్లాహుతాల కొన్ని సందర్భాలలో దైవదూతలతో ఓ దైవదూతల్లారా నా ఈ దాసులు ఇహ లోకంలో నా ఆజ్ఞ పాటిస్తూ అన్ని రకాల చెడులను వదులుకొని ఇహ లోకంలో చెడు పాటలు ఏవైతే ఉండేవో వాటిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చారు మీరు వారికి మంచి విషయాలు వినిపించండి అని ఆ సందర్భంలో దైవదూతలు సుబాన్ అల్లా వల్హద్దుల్లా వలా ఇలాహ ఇల్లల్లా వల్లాహు అక్బర్ ఎంత మధురంగా పాడతారంటే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 స్వయంగా అల్లాహ్ వారికి ఖుర్ఆన్ వినిపిస్తాడు అబ్దుల్లా బిన్ ఇమామ్ అహ్మద్ రహమహుల్లా గారి కితాబు సున్నాలో ఈ హదీత్ వచ్చి ఉంది ప్రవక్త సల్లల్లాహు అలూ వసల్లం చెప్పారు ఖానోమ్ అల్ కియామతి లమ్స్మాహు అల్ కుర్ ఆన్ ఫయిదా సమిఅ మిర్ర రహ్మాన్ ఫక అన్నహులస్మాహు అబుల దాలిఖ్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 అల్లాహ సంతృష్టి ఈ అల్లాహ సంతృష్టి అనేది స్వర్గవాసులకు లభించే వరాలలో అతి గొప్పది అని కురాన్ ఆయత్లు మరియు హదిసుల ద్వారా కూడా మనకు తెలుస్తుంది సూర్యఫజ్రలోని చివరి ఆయతుల్లో కూడా ఇర్జి ఫు ఐబాది అంతేకాకుండా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 అల్లాహు తాలా సొరగ వాసులతో అడుగుతాడు హల్ రదీతుం మీరు సంతోషంగా ఉన్నారా మీకు ఇవ్వబడిన అన్ని వరాలతో అనుగ్రహాలతో సంతృప్తికరంగా ఉన్నారా ఫయకూలూన్ ఓమాలర్దా యారబ్ అవును ప్రభువా మేము ఎందుకు సంతోషంగా ఉండము ఎంతో సంతోషంగా ఉన్నాము ఒకది ఆ తైతన మాలమ్ తోతి అహదమ్మిన్ ఖల్కిక్ నీవు నీ సృష్టిలో ఎవరికీ ప్రసాదించనంత మాకు ప్రసాదించావు మేము చాలా సంతోషంగా ఉన్నాము సహిబుఖారి మరియు సాహిబ్ముస్లింలో వచ్చిన హదీత్ ప్రకారం అల్లాహుతాలా స్వర్గవాసులతో అంటాడు యా అహ్లల్ జన్న ఓ స్వర్గవాసులారా వారంటారు లబ్బైక్ వ సాదైక్ వల్ ఖైరు ఫీయ్ హాజరయ్యాము హాజరు కావడంలో మా అదృష్టం అన్ని రకాల మేల్లు నీ రెండు చేతులలో ఉన్నాయి అప్పుడు అల్లా అడుగుతాడు హల్ రదీతుం మీరు సంతృష్టిగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా వారంటారు మాల నలా నల్ బా మేము ఎందుకు సంతోషంగా ఉండము ఒక తాతైతన మాలతో అహదమ్ మిన్ ఖాకిక్ నీ సృష్టిలో నీవు ప్రసాదించనంత మాకు ప్రసాదించావు మేము సంతోషంగా ఉన్నాము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 అల్లాహుతాలా మనందరికీ కూడా తన వైపు నుండి సంతృష్టి ప్రసాదించుగాక అల్లాహుతాల ఏ ఒక్కసారి కూడా మనపై ఆగ్రహించకుండా ఉండే విధంగా ఇహలోకంలోనే వసులుకొనే సద్భాగ్యం ప్రసాదించుగాక ఇదే విషయాన్ని అల్లాహుతాలా ఖురాన్లు ఇలా తెలిపాడు వాదల్లాహుల్వల్ మినాత్ చిన్నా తిన్ తజ్రి మింతహ్ తిహల్ అన్హ రుహాలి దీన్ నఫీహ వమసాకిన ఒమెసాకిన్ తొయ్యబ నఫీ జన్నా త్యాదిన్ అల్లాహుతాలా విశ్వాసులైన స్త్రీ పురుషులకు వాగ్దానం చేశాడు వారిని స్వర్గంలో వారి కింద కాలువలో ప్రవహించే స్వర్గాలలో ప్రవేశింపజేస్తాడని మరియు జన్నా త్యాదిన్లో వారికి చాలా ఉత్తమమైన గృహాలు ప్రసాదిస్తాడని వరిన్ అల్లాహి అక్బర్ వీటన్నిటికంటే అల్లా యొక్క సంతోషం చాలా గొప్ప విషయం కహు అల్ ఫౌజుల్ ఆదీం వాస్తవానికి ఇదే అతి గొప్ప విజయం అతి గొప్ప సాఫల్యం అయితే మహాశివులారా స్వర్గంలో ప్రతీ స్వర్గవాసి యొక్క ప్రతీ కోరిక తీరుతుంది మా తష్హి వారి మనసు మెచ్చినది మనసు కోరినది వారికి ప్రసాదించబడుతుంది ఖురాన్లో ఈ ప్రస్తావన ఎన్నో చోట్ల ఉంది సాహిబుఖారిలో వచ్చిన హదీత్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒక మాట్లాడుతున్నప్పుడు ఒక గ్రామీణుడు అక్కడే ప్రవక్త మాట కూడా వింటూ ఉన్నాడు అయితే ప్రవక్త సల్లల్లాహు అలైవం మాట మాటల్లో ఈ విషయం కూడా ప్రస్తావించారు స్వర్గవాసుల్లో ఒక వ్యక్తి ఓ అల్లా స్వర్గంలో నాటు వేయాలనుకుంటున్నాను అప్పుడు అల్లా అంటాడు నీకు నీ కోరికకు కుమించిన ప్రతీ వస్తువు ప్రసాదించబడుతుంది కదా అప్పుడు అతను అంటాడు అవును అల్లా నీ వైపు నుండి ఎలాంటి కొరత లేదు కానీ నేనే స్వయంగా నాటు పొలం చేయాలి అన్నటువంటి కోరిక ఉంది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 ఓ వైపున కుప్పలు కుప్పలుగా ఉంటాయి మనిషి ఇది చూస్తూ ఉంటాడు అప్పుడు అల్లా అంటాడు నువ్వు అటే పక్కన ఉండు నీకు మరే వస్తువు కూడా నీ కోరికను తీర్చెదినట్లుగా కనబడుతుంది ఈ ప్రస్తావన ప్రవక్త సలహాహులేసనం ప్రస్తావిస్తూ ఉండగా ఆ గ్రామీణుడు చాలా శ్రద్ధగా మాట వింటున్నాడు వెంటనే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 यह विधा महाशवल स्वर्गवास रकर अग्रहाल स्वर्ग लाई कार्यक्रम ऐसा समय समाप्त का, का वस्तु गनक स्वर्गवासक लभ अग्रह अति गुप अग्रह दाक मनुग्रह इक मरदी उदेमटी అల్లాహ యొక్క దర్శనం ఇన్షాల్లా దాని గురించి మీరు తర్వాత కార్యక్రమంలో వింటారు జుజాకుల్లా హుఖైరా అసలం అయికు వరహతుల్లాబర్కత